ఒక్కడే మోక్షకర్త ఒక్కటే శరణాగతి దిక్కని హరిగొల్చి బతికిరితుంటివారు నానా దేవతలున్నారు నానాలోకములున్నవి నానా వ్రతాలున్నవి నడచేటివి జ్ఞానికి కామ్య కర్మాలు జరపి పొందేదేమికున్న వేదోక్తాలైనా నాయగాక ఒక్కడు దప్పికి త్రావు ఒక్కడు కడవనించు నించు తులాడు మడుగొక్కటి ఎందే చక్కని అయినవాడు తారార్థము వేదమందు చక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా ఇది భగవద్గీతార్థమిది అర్జునునితోనూ ఎదుటనే ఉపదేశమిచ్చే కృష్ణుడు వినరో శ్రీవేంకటేశు దాసుల బ్రతుకుద్రోవ మనకు పాటించి చేకొనరో